ఈరోజు అంటే జూన్ ఒకటి రెండు వేల ఒకటో సంవత్సరం స్థలం హైదరాబాద్ నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ మరి ధ్యానలహరి ఎడిటర్ డి శివప్రసాద్ మళ్ళీ మనందరం బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని కలుసుకుందాం పత్రిజీ మీరు अनेक ध्यान तरगत ज जीस क्रैस्टारी अद्भुत प्रबोधाल चपेवन मल्लीस श्री जीसस् क्रैस्टारी दिव्य प्रबोधाल पिमड ध्यान प्रपंचा की प्रसाद प्रारथिस्ना ब्रह्मश्री पत्रिजी पत्री, पत्री, पत्री ओके शिवप्रसाद मन श्री जीसस् गार गुजर वारी अद्भुतम प्रबोधाल गवर पूर्ति अर्थवाल तजा कि पिमेड मटर् ध्यान प्रपंचा की ज्ञा प्रपंचा की పూర్తి మానవాళికి ఈ యొక్క జగద్గురువుల సమూహం అంటే శ్రీకృష్ణుడు గాని శ్రీ బుద్ధుడు గాని శ్రీ జీసస్ క్రైస్ట్ గాని శ్రీ శంకరాచార్యవారు కానీ శ్రీ మహమ్మద్ కానీ వీరందరి దివ్య జీవితాలు దివ్య ప్రబోధాలు మౌలికమైన ఆదర్శ సూత్రాలు వీరందరూ కూడాను జగద్గురువులు జగత్ అంతా కూడాను వాళ్ల శిష్యులు పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఎప్పటికప్పుడు శ్రీ జీసస్ క్రైస్ట్ గారి గురించి వారి దివ్య ప్రబోధాల గురించి తప్పకుండా తెలుసుకుంటూనే ఉండాలి వాటిని జీర్ణించుకుంటూనే ఉండాలి మరి ఏది జీర్ణమవుతుందో అది వెంటనే మన దైనందిక జీవితంలో అది ప్రతిబింబిస్తుంది శ్రవణము మననము నిధుర్ధ్యాసన సాక్షాత్కారం శ్రవణం అంటే బాగా వినడం మననం అంటే జీర్ణించుకోవడం పదే పదే దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం నిధుర్జాసన అంటే అది మన జీవితంలో మనం చేసే చర్యలు ఆ యొక్క మననము తర్వాత మనలోంచి బయటకు వచ్చే ఆ యొక్క చర్యలే ఆ యొక్క అభ్యాసమే నిధిధ్యాసన అనబడుతుంది చివరికి నాలుగవదైన సాక్షాత్కారం మనం పొందుతాము అంటే ఏదైతే విన్నామో దానిని మనం జీవిస్తాం దాని ఆకారంగా మరో రూపంగా మనం తయారవుతాం మొట్టమొదటిదైన శ్రవణము చిట్టే చివరికి మనలో పూర్తి సాక్షాత్కారం పొంది మనము అదే అవుతాము కనుక జీసస్ క్రైస్ట్ యొక్క ప్రబోధాలు కూడాను మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే అవి క్రమక్రమంగా పూర్తిగా మననము చేయబడగా అది అంత డైజెస్ట్ అవ్వబడగా జీర్ణించబడగా మన జీవితాల్లో కూడాను అవి కార్యరూపం దాల్చి చివరికి మనం కూడాను జీసస్ క్రైస్ట్ లాగా తయారవుతాము ఇది క్రమము శ్రవణము మననము నిధిధ్యాసన మరి సాక్షాత్కారం కనుక ఈరోజు మనం ఈ యొక్క అద్భుత శ్రవణం చేద్దాం శ్రీ జీసస్ క్రైస్ట్ గారి యొక్క దివ్య ప్రబోధాలను మనం సంపూర్ణంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఆయన చెప్పారు సీక్ ఈ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడూ అని చెప్పేసి సీక్ ఈ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే మీరు దేవుని రాజ్యంని పొందడానికి ప్రయత్నించండి ఆ దేవుని రాజ్యము ఆ దేవుని ఒక ఆ ధర్మము హీస్ రైటియస్నెస్ అంటే ఆ యొక్క దివ్య ధర్మము పైలోకాల నుంచి మనకి సూచింపబడిన ధర్మము అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి అటెంట్ యూ ఆ విధంగా చేస్తే మీకు కావలసినంత కూడాను మీ దగ్గరికి చేరుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఏం చేయాలి మొట్టమొదటిగా జీవితంలో ఏం చేయాలంటే సీకి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆ దేవుని సామ్రాజ్యాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి అండ్ హీజ్ రైటియస్నెస్ మన సమాజపు రైటియస్నెస్ కాదు సమాజపు ధర్మం కాదు ఆ దివ్య లోకాల నుంచి మనకి ప్రవహించే ధర్మము అది హీజ్ రైటియస్నెస్ అంటే అర్థం మన సమాజం మన మూర్ఖ తల్లిదండ్రులు ఒక విధమైన ధర్మం ఇస్తారు మనకి కానీ శ్రీకృష్ణుడి నోట్లోంచి మరి గౌతమ బుద్ధుడి నోట్లోంచి అలాంటి వాళ్ళ నుంచి వచ్చిన ధర్మాన్ని మనం అనుష్ఠించాలి అప్పుడు మనకి కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తాయి దీనినే మన భగవద్గీతలో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్ విజయోతివ నీతి అని మనం చెప్పుకుంటున్నాం ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే సీకి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ యోగములోనే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అండ్ హీస్ రైటియస్నెస్ అంటే అర్జునుడే కృష్ణుడి యొక్క ధర్మం ఎక్కడైతే ఆ యోగేశ్వరుడు అయిన కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ఆ యొక్క అయిన అర్జునుడు ఉంటాడు అంటే సీ కీ ద ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైట్ ఫస్ట్ అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు చేరుతాయి అంటే స్త్రీ విజయము భూర్తి ధ్రువానీతి ఇవన్నీ నాలుగు అనమాట ధర్మార్థ కామ మోక్షాలు ధ్యానము ద్వారానే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం అందరూ అడిగారు శ్రీ జీసస్ క్రైష్ని ఈ దేవుని రాజ్యం ఎక్కడ ఉంది నీ రూపలు ఉంది అన్నాడ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విథిన్ అది బయట లేదు దేవుని రాజ్యము బెత్లహంలో లేదు మక్కా మసీద్లో లేదు కాశీ రామేశ్వరంలో లేదు హిమాలయాల్లో లేదు దేవుని రాజ్యము రూపల ఉంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విథిన్ కనుక బహిర్ముఖమైన మనము అంతర్ముఖము కావాలి అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము దేవుని రాజ్యం గురించి తెలుస్తుంది తర్వాత ఆ దివ్య ధర్మం గురించి తెలుస్తుంది తెలిసిన తర్వాతే కదా మనం అందులో అనుష్ఠించేది దాని యొక్క లాభాలు పొందేది ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉందంటే ఎవరు కూడా దేవుని రాజ్యంలో చేరలేదు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పూనుకోవటం లేదు అది రూపల ఉంది మనుషులంతా బయట తిరుగుతున్నారు కనుక నేను వాళ్ళకి కావాల్సినంత దేన్ని పొందటం లేరు మనకు కావాల్సింది అత్యద్భుతమైన భోగము హ్యాపీనెస్ విజయము అంటే మోక్షము అర్థము అంటే చక్కటి ఐశ్వర్యము ఇవన్నీ కూడాను మనకి లభించాలంటే ఫస్ట్ మనము మఠమటగా ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏమిటో తెలుసుకోవాలి శ్రీ జీసస్ క్రైస్ట్ అన్నారు ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ నేను దేవుడి పుత్రుడను అని సగర్వంగా చెప్పుకున్నాడు ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడాను దేవుడి పుత్రుడు కావలే మనమందరం కూడాను భౌతికమైన ఒకనొక తల్లి పుత్రుడుగా ఒకనొక తండ్రి పుత్రుడుగా మనం గుర్తిస్తున్నాము ఫలానా వెంకమ్మ కోడుకొని ఫలానా సుబ్బారావు కోడుకొని అని చెప్పేసి కాదు మనమంతా కూడాను దివ్యపుత్రులము ఇది ఆయన తెలుసుకున్నాడు మనము తెలుసుకోవాలి ఆయన ఎలా తెలుసుకున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు ఏదైతే లోపల ఉందో మనం కూడా అదే విధంగా ఐ అండ్ యు ఆర్ వన్ నేను నువ్వు ఒకటే అని కూడా చెప్పాడు ఆయన ప్రతి మనిషి కూడాను దేవుని బిడ్డే ఒక్క జీసస్ క్రైస్ట్ దేవుని బిడ్డ మిగతా మానవ పుత్రులు కాదు ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ అండ్ యు ఆర్ వన్ నువ్వు నేను ఒకటే ఆ ఏకత్వము ఆయన ప్రబోధించాడు ఏ మాస్టర్ అయినా ఏ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైనా ఏ యోగి అయినా ప్రబోధించేది వారు అనుభవించిన ఏకత్వాన్నే జీసస్ క్రైస్టు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం కూడా చెప్పాడు ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ అన్నాడు ఆయన నేను నలభై రోజులు మరి ఉపవాసము చేశాను మనము వేరే మన శరీరం వేరే ఐ ఫాస్టెడ్ అన్నప్పుడు ఆయన తన ఆత్మ గురించి చెప్పుకున్నాడు తన మైండ్ గురించి చెప్పుకున్నాడు శరీరం గురించి చెప్పుకోలే ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ అంటే నలభై రోజులు తాను ఏ ఆలోచన లేకుండా అద్భుతమైన ధ్యాన ముద్రలో ధ్యాన స్థితిలో ఉన్నాడు సమాధి స్థితిలో ఉన్నాడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు తన అభ్యాసం గురించి ఎడతరిపి లేకుండా ఏకధారగా నలభై రోజులు ఆయన కళ్ళు రెండో మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి చిత్త వృత్తి నిరోధముగా వేయించి తన దివ్య చక్షును తెడుచుకొని దివ్య శరీరం ఉత్తేజపరుచుకొని సకల సిద్ధులు పొంది సకల మరి సంపాదించాడు నలభై రోజులు ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ శరీరం యొక్క ఉపవాసం కాదు ఇది మానసిక ఉపవాసము మనసు ఆలోచనల సమూహం ఆలోచనలు ఎప్పుడు ఉండకుండా ఉంటాయో అది మానసిక ఉపవాసం అదే ధ్యానము మెడిటేషన్ ఆ పదము ఉపయోగించలేదు కానీ ఆ పదం యొక్క అర్థమంతా కూడా విశదీకరించాడు ఆయన ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ ఈ మానసిక ఉపవాసమే దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతము ధ్యానం దాన్నే ఫాస్టింగ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటాం ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్ అంటాం అక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడాను మొట్టమొదటిగా చేయవలసింది జమీందారు అయినా సరే మరి ఎంత బీద పరిస్థితుల్లో ఉన్నా సరే మనం మొట్టమొదటిగా పట్టించుకోవాల్సింది మన అంతర్ రాజ్యం అందులో ప్రవేశించడానికి ధ్యాన పద్ధతి అదే అనాపాన సతి కేవలం ఆనాపానసతి ద్వారానే చిత్త వృత్తి నిరోధం జరిగి అంటే మానసిక ఉపవాసము స్వతహాగా సహజంగా జరిగి మనము ఆ యొక్క దివ్య భూమికల్లో ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము మనమంటే మన సూక్ష్మ శరీరం ఈ దేహం వేరే ఈ దేహి వేరే मन आेहि का देहमु दे दे का देहि अने देहमें बीड़पड़े आेहा देहि की मध्य उ संबंधम अद मनस्चन समूह अद निर्वीर्य का दा की मार्गमे आनापा ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో అంటే ధ్యాన స్థితిలో ప్రవేశిస్తామో అక్కడ ఉన్న సత్యాలను తెలుసుకుంటామో మనం ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సత్యాలను మనము జీవించడానికి మన జీవితము ఉర్రూత చక్కటి బిస్మిల్లా ఖాన్ సంగీతం విన తర్వాత మనం కూడా సంగీతం నేర్చుకోవాలని మన జీవితము ఉర్రూత చక్కటి ఫుట్బాల్ చూసిన తర్వాత మనం కూడా ఫుట్బాల్ ఆడాలని ఆ విధంగా అని చెప్పేసి మన జీవితం మన శరీరము ఉర్రూతలుగుతుంది అలాగే ధ్యానంలో ఆ యొక్క సూక్ష్మ శరీర యానంతో దివ్య చచ్చుతో అనేక సత్యాలను ఆ దివ్య లోకాలు చూసినప్పుడు మళ్ళీ తిరిగి భూలోకంలో వచ్చినప్పుడు వాటినే జీవించాలని వాటినే ప్రతిబింబించాలని వాటిని అనుష్ఠించాలని మన జీవితము ఉర్రూతలుగుతుంది కనుక ఒక నలభై రోజులు దానికి ఆ అభ్యాసం చేయించామంటే ఇంక జీవితం అంతా కూడాను ఆ జీవితం అంతా కూడాను దానికి ఆ యొక్క సత్యానికి ఆ యొక్క ధ్యానికి తనకు తానే అంకితం చేసుకుంటుంది మొట్టమొదటి నలభై రోజుల మటుకు మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది దీనినే మనం హనుమాన్ చాలీస అనుకో అంటున్నాము అంటే నలభై రోజులు హనుమాన్ అంటే మరి ఆ శ్వాస మీద ధ్యాస కనుక చర్చికి వెళ్ళడం కాదు క్రిస్టియానిటీ అంటే మన రూపలికి మనం వెళ్ళడం అది క్రిస్టియానిటీ ఎప్పుడైతే మన రూపలికి మనం వెళ్తామో మనకు కూడా క్రైస్ట్ కాన్షియస్నెస్ వస్తుంది ఆ యొక్క ఆ చైతన్యం వస్తుంది నేనే అంతా నేనే నేను దేవుని బిడ్డను అందరూ దేవుడి బిడ్డలే అందరూ సరి సమానమే అన్నది క్రైస్ట్ కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ బుద్ధ కాన్షియస్నెస్ అది మనం కూడా చక్కగా అదన విహరిస్తాము జీసస్ క్రైస్ట్ చెప్పారు మరొకసారి మనం తెలుసుకుందాం సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్స్ విల్ బి హ్యాడ్ అడెంట్ యూ ఫస్ట్ దేవుని రాజ్యంలో ప్రవేశించండి ఆ యొక్క దివ్య ధర్మము తెలుసుకోండి ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ మీరు పొందుతారు మనిషి తన జీవితంలో కావలసినవన్నీ పొందాలి ఏది కూడాను పొందకుండా ఉండకూడదు చక్కటి అర్థము ఐశ్వర్యము చక్కటి కామము భోగము చక్కటి శాంతి చక్కటి ఆరోగ్యము ఇవన్నీ మనిషికి కావాలి ఇవన్నీ పొందుతాము ధ్యానం ద్వారానే ఆరోగ్యము చక్కటి ఆరోగ్యము శాంతి మనశ్శాంతి సంకల్ప సిద్ధి ఏది సంకల్పిస్తే అది అవుతుంది దేవుని రాజ్యంలో ప్రవహించడం ద్వారా మనలో వికల్పాలన్నీ పోతాయి సంకల్పాలన్నీ చక్కగా గట్టిపడతాయి కనుక మనం ఏది సంకల్పించినా అది వెంటనే అయ్యి తీరుతుంది ఏది కావాలంటే అది వస్తుంది ఏది కావాలంటే అది పొందాలి జీవితం సమృద్ధిగా ఉండాలి జీవితం ఎప్పుడు కూడాను అది అది డ్రైగా ఉండకూడదు నీరు లేకుండా ఉండకూడదు నీటి ధారలో తడుస్తూ ఉండాలి జలధారలో సంతోషారలో మరి భాగ్యధారలో భోగధారలో ఎప్పుడు కూడాను పరితృప్తమై ఉండాలి జీవితం దానికి మార్గమే షీ గాడ్ అండ్ ఈజ్ రైట్ ఫాస్ట్ ఎక్కడ ఉంది ఈ దేవుని రాజ్యము వెంటనే ఆయన చెప్పాడు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ వితిన్ అది మన రూపాలే ఉంది అంటే ఏం చేయాలి మనం మనం కళ్ళు తెరిచి మిటికరించి బయట చూడకూడదు కళ్ళు మూసేసుకోవాలి కాళ్ళని ఏ బతలహమ్కో జెరూసలమ్కో మెక్కా మసీదుకి తీసుకెళ్ళకూడదు కాళ్ళు ముడుచుకుని ఇంట్లోనే కూర్చోవాలి చేతులు కట్టేసుకోవాలి ఈ శరీరంతో చేసే చర్యలని కట్టేసుకుని మనస్సు యొక్క చర్యలను మనము నిరోధించాలి అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ అది మన ఉంది నోటితో ప్రార్థన చేస్తే అది బయట ప్రపంచంలో మనం చేసే చర్యే కానీ అది రూపలు ప్రపంచంలోకి వెళ్ళే చర్య ఎంత కాదు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రార్థన కాదు చేయవలసింది ధ్యానము ధ్యానం అంటే మన స్థితిని మనమే మర్చిపోవాలి మన లౌకిక స్థితిని మన అంతరంగిక స్థితిని మన మానసిక స్థితిని మనమే మర్చిపోతే ఆలోచన రహిత స్థితికి చెతే అప్పుడు మనం ఆ యొక్క ధ్యాన భూమికల్లో ఆ యొక్క దేవుని దివ్య భూమికల్లో ఆస్ట్రల్ వరల్డ్స్లో కాజల్ వరల్డ్స్లో సుప్రా కాజల్ వరల్డ్స్లో కారణ మహాకారణ లోకాల్లో ప్రవేశిస్తాం అక్కడ మనకి ఆ దివ్య ధర్మం దొరుకుతుంది దాన్ని చేజిక్కించుకుని మళ్ళీ ఈ లోకంలో ప్రవేశించి ఆ దివ్య ధర్మం ప్రకారము మనం జీవించాలి అంతేగాని మనం సమాజం చెప్పినట్లు మన మూర్ఖమైన తల్లిదండ్రులు మనం చెప్పినట్టు మూర్ఖమైన సమాజం చెప్పినట్టు ఆ ధర్మము ధర్మమే కాదు ధ్యానంలోంచి వచ్చిన ధర్మమే ధర్మము హిజ్ రైటియస్నెస్ అంటే ధ్యానంలోంచి వచ్చిన ధర్మము సత్యంలోంచి వచ్చిన ధర్మము అనుభవంలోంచి మన ధ్యాన అనుభవంలోంచి వచ్చిన ధర్మము అది హిజ్ రైటియస్నెస్ అంటే ఆయన ఇంకా ఏం చెప్పారంటే అన్లెస్ దైన్ టూ ఐస్ బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే నీ రెండు కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఈ రెండు కళ్ళు అంటే ఈ రెండు చర్మచక్షువులు భౌతిక కాయానికి భౌతిక శరీరానికి సంబంధించిన కళ్ళు ఈ రెండు కళ్ళు పోయి ఒకటే కన్ను కావాలి అదే మూడవ కన్ను దివ్యచక్షువు జ్ఞాన అంటే ధ్యానంలోనే ఈ రెండు కళ్ళు మూసుకుంటాం మనం ఈ రెండు కళ్ళతో పనిలేదు ఈ రెండు కళ్ళతో ఎప్పుడైతే పని ఉండదో అలా కొన్ని గంటలు కూర్చుంటామో ఆ ఎనర్జీ అంతాడో కూడాను ఆ మూడో కన్ను ద్వారా బయటకు వచ్చి మనకి మూడో కన్ను తెచ్చుకుంటుంది ఆ మూడో కన్నే ఏకమైన కన్ను కనుక దివ్య చక్షువు గురించి ఎంత అద్భుతంగా ప్రవచించారో ఆయన అన్లెస్ దూ ఐస్ బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు మూడవ కన్ను కలిగి ఉండాలి లేకపోతే లాభం లేదు ఈ రెండు కళ్ళతో బయటి ప్రపంచంలోనే ఉంటావు మూడవ కంతితోనే ఆ దివ్య ఆ థర్డ్ ఆయితోనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అది ఎంట్రీ టికెట్ అది లేకపోతే రూపల ప్రవేశం జరగదు అది సంపాదించుకోవాలంటే ధ్యానం చేయాలి చిత్త వృత్తి నిరోధం జరగాలి శ్వాస మీద ధ్యాస ద్వారా అనాపానసతి ద్వారా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అన్నది ఆయన చెప్పలేదు అది మనం తెలుసుకున్నవాళ్ళం శ్రీ గౌతమ బుద్ధుడు మనకి ఇచ్చాడు శ్వాస మీద ధ్యాస అనాపానసతి జీసస్ క్రైస్టు గారు ఆయన ఎస్సిన్స్ అని చెప్పేసి వారి యోగులు యోగ కుటుంబాలు వారి దగ్గర చిన్నప్పుడే చేరి యోగ పద్ధతులన్నీ స్వీకరించి ధ్యాన పద్ధతులని నేర్చుకుని గొప్ప యోగి అయ్యి గొప్ప ఋషి అయ్యి గొప్ప యోగేశ్వరుడయి తర్వాత తన అద్భుతమైన ప్రబోధాలను ప్రపంచానికి మరిచ్చాడు ప్రపంచాన్ని సరి చేసుకో సరి చేయపోని వాడు మొట్టమొదటిగా తనం తాను సరి చేసుకోవాలి అందుకే అతను చిన్నప్పటి నుంచే ధ్యానస్థితి మొదలుపెట్టాడు ఎస్సీన్స్ అని యోగ పొంగవుల దగ్గర వెళ్ళి ఆయన ధ్యానం నేర్చుకున్నాడు ఎక్కడైనా కానీ ప్రపంచంలో సృష్టిలో ధ్యాన పద్ధతి ఒకటి దాని పేరే అనాపాన సతి శ్రీ జీసస్ క్రైస్ట్ రాకముందే ఐదు వందల సంవత్సరాల పూర్వమే శ్రీ బుద్ధుడి ద్వారా ప్రపంచవంతా ఒక అనాపానసతి విరజిమబడి ఉండి ఉండింది అదే మార్గంలో వారు నేర్చుకుని వారి దివ్య చక్షుని సంపాదించుకుని నలభై రోజులు ధ్యానం చేసి ఆ మూడవ కన్ను సంపాదించుకున్నారు దాని ద్వారా నీ దేవుని రాజ్యంలో ప్రవేశించగలము అని ఆయన ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు అన్లెస్ దైన్ టూ ఐస్ బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎంత ఖచ్చితంగా ఆయన చెప్పారో చూడండి వేరే మార్గము లేదు అన్యదాశణం నాస్తి అని అర్థం ఇంకోటి ఏమిటంటే అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ ఛాయిల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నువ్వు ఒక చిన్న పిల్లవాడిలాగా కాకపోతే ఆ మనస్తత్వం కలిగి ఉండకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు పెద్దవాడి మనస్తత్వం కలిగి కుచితమైన మనస్తత్వం కలిగి సంకుచితమైన మనస్తత్వం కలిగి దేవుని రాజ్యంలో ఎవరూ ప్రవేశించలేరు చిన్న పిల్లవాడి మనస్తత్వం అంటే చిన్న పిల్లవాడు ఎప్పుడు కూడాను ఆ మైండ్ అంతా కూడా స్వచ్ఛంగా ప్యూర్గా ఖాళీగా ఉంటుంది దాన్ని ఏది అనుకుంటాడో అది చెప్పేస్తాడు చెప్పిన తర్వాత దాన్ని మర్చిపోతాడు ఆల్ చిల్డ్రన్ ఆర్ గాడ్స్ బాలవాకు బ్రహ్మవాక్కు అంటారు కనుక ఆ బాలుడి తత్వం రాకపోతే ఆ బ్రహ్మతత్వం రాదు కనుక మనందరం కూడాను పెద్దవాళ్ళం అయిపోయాం పెరిగిపోయాం ఈ సమాజం మనకి ఇచ్చిన సత్యాలే ఈ చర్మచక్షులు మనకి ఇచ్చిన సత్యాలే అవే సత్యం అనుకుంటున్నాం కానీ మళ్ళీ మనం ఆ యొక్క మన ఆ చైల్డ్హుడ్ ఆ బాలత్వము ఆ యొక్క అమాయకత్వము ఆ యొక్క స్వచ్ఛత మళ్ళీ మనం సంపాదించుకుంటే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ ఛైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ జ్ఞాని బాలోన్మత్తవత్ అన్నారు అందుకోసమని జ్ఞాని అన్నవాడు ఒక బాలుడులా ఉంటాడు ఒక ఉన్మత్తుడులా ఉంటాడు జ్ఞానీ బాలోన్మత్తవత్ రథ్యాచర్పట విరచిత కంతః పుణ్య పుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్తు రమతే బాలోన్మత్తవ దేవ రమతే బాలోన్మత్తవ దేవ యోగి అన్నవాడు ఒక బాలుడ్లాగా ఉన్మత్తుడిలాగా రమిస్తూ అంటే ఆ బాలుడిలా కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము ఆది శంకరాచార్యులు చెప్పిన శ్రీ జీసారు చెప్పిన సత్యం ఒకటే మన నేను మనం ఎన్నో సంవత్సరాలు పెరిగిపోయాం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై మళ్ళీ మనం ఆ చిన్నపిల్లావాడి తత్వం ఐదేళ్ల బాలుడి యొక్క తత్వంలోకి చేరాలి అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము పుట్టిన తర్వాత అందరికీ కూడాను ఆ పైలోకాల గురించి జ్ఞాపకం ఉంటాయి కానీ క్రమేపీ రెండేళ్లు మూడు నాలుగేళ్లు వస్తున్న అవన్నీ మర్చిపోతాము మళ్ళీ ఆ స్థితికి మనం చేరుకుంటే కానీ మళ్ళీ ఆ జ్ఞాపికలు రావు ఆ జ్ఞాపికలు వచ్చినప్పుడే గత జన్మల గురించి మనకి తెలిసినప్పుడే ఆ యొక్క దివ్య లోకాల గురించి మనకి ఆ జ్ఞాపి మర్చిపోయిన జ్ఞాపికలన్నీ మళ్ళీ మరి గుర్తుకు వచ్చినప్పుడే సత్యాలు ఆ ధర్మాలు తెలిసి ఆ శాశ్వత సత్యంలో శాశ్వత ధర్మంలో మనం జీవించగలము ధ్యానం ద్వారానే మనం కోల్పోయిన ఆ యొక్క చైల్డ్హుడ్ బాలత్వము తిరిగి మనకి వస్తుంది వేరే మార్గం ఏది ఉంది ఏది లేదు కదా కనుకనే యోగి యోగ నియోజిత చిత్తు రమతే బాలోన్మత్తవ దేవ యోగి అన్నవాడు ఆ యోగ సాధనలో చిత్త నియోజ నియోజితం చేసినప్పుడు తిరిగి తన బాలత్వాన్ని పొందుతాడు హీ బికమ్స్ లైక్ ఎ చైల్డ్ అగైన్ అండ్ హీ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కనుక ఈరోజు మనం ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి అది లోపల ఉంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇస్ విథిన్ అన్న దాని గురించి తర్వాత ఆ మూడవ కన్నే ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క ఎంట్రీ టికెట్ అని అది కూడాను మరి చైల్డ్ ఒక బాల బాలుడి యొక్క మనస్తత్వం వస్తే గానీ అది రాదు అని ఈ విధంగా మనం చక్కటి విషయాలు ఈ ధ్యాన స్థితి గురించి ధ్యానం గురించి మరి దేవుని రాజ్యం గురించి ఆ దేవుని యొక్క ధర్మం గురించి ఆ సత్యం యొక్క ధర్మం గురించి శాశ్వత ధర్మం గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాము పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను జీసస్ క్రైస్ట్ గారి శిష్యులు మనమందరము గురువు గారి అంత కావాలి గురువుని దాటిన వాళ్ళము కావాలి అందుకే ఆయన అన్నాడు యూ కెన్ బికమ్ ఫార్ గ్రేటర్ దాన్ మీ అని చెప్పేసి నేను ఏది సాధించాను నాకన్నా మీరు అంతకన్నా ఎక్కువ సాధించగలరు యూ కెన్ బికమ్ ఫార్ గ్రేటర్ దాన్ మీ అని అన్నాడు ఆయన కనుక మన లక్ష్యము ఆయనను అధిగమించడము ఆయన మాటలేవి కనుక ప్రతి శిష్యుడు కూడాను గురువును మించిన శిష్యుడు కావాలి అన్నదే జీసస్ యొక్క ప్రబోధము జీసస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడాను జీసస్ క్రైస్ట్ని అధిగమించాలి అప్పుడే ఆయన సంతోషిస్తాడు ప్రతి తండ్రి కూడాను తన కొడుకులు తనకన్నా ఎక్కువ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాడు కనుక ఇది మరొక అద్భుతమైన ప్రబోధము